ప్రార్థన చేస్తాం సోద్రం ప్రభావ పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి మంతుడా సర్వోన్నతుడ మహోన్నతుడకు దేవ మహిమ స్వరూపకు తంది కృప అయ్యూకి వర్ణాలేసయ్య ఆకాశముని భూమిని ఒటున్న సమస్తముని నోటి మాటగారు సృష్టించిన గొప్ప దేవ సర్వశక్తి మంత్రుడ సర్వోన్నతుడ సర్వశక్తి గల తంది నీకి స్థుతులు గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారైనా మీ కృప వెంబడి కృపను మాకు అనుగ్రించినారని నీకు వర్ణాలేసయ్యా ఈ దినమంతా మీరే మాకు సహాయకులున్నారు మీకు నూతనమైన కృప అనుగరించినారైనా మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగరించి నడిపించమని ఆదిష్టమైన గొప్ప దేవ నా తంది నా దేవ ఇక దీని మేము ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజ్జలుగా నిలబెట్టుకున్నారనైనా మీ కృపలో మమ్మల్ని దాచిపెట్టుకున్నారనైనా మీ సందిలో గడిపే కృపను మాకు అనుగ్రించినారు దాన్ని బట్టి నీకు ఇక మధ్య తన సమయంలో మీకు సన్నిధికి మేము వచ్చినాం ప్రభావ మీరు మాతో మాట్లాడమని ప్రాద్ష్టమైన మీకు పర్షుదాత్మ అభిషేకంలో మమ్మల్ని మా తలంపులు మా ఆలోచన సమస్యను కొట్టువేన సంపూర్ణ మీకు సమర్పించుకుని మీ కొరకు జీవించలేగనా మీ వాక్యాలకు విదేతించి ప్రభావ నా తన మీ కొరకు జీవించే బిడ్డలకు మమ్మల్ని తయారు చేయని ప్రభావ రాన బిడ్డ త్వరగా మీరు నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివే ప్రభావ పాటల ధర మైపో వాక్యంధ్ర మాట్లాడమంత ఆదిష్టమైన నా దేవన ప్రభావ సంజయ్ రావు దగ్గర తండ్రి మీ కొరకులో జ్ఞాపకం చేసుకునే ప్రభావ నా తండ్రి మీ ప్రేమ మీ కనికలను జీవించే అంత ఓ ప్రభావ అనారోగ్యాన్ని ఏ సినిమా కొట్టివే ప్రభావ సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్న యేసు పరిశుద్ధ నామము నా హలలీయ మీరు స్వస్థపరచండి అభ్యర్థి దొరకాల ప్రభావ సంపూర్ణంగా నార్మల్ పొజిషన్కి రావాలా అభ్యర్థుడు అగ్నికం చేసే ప్రభావం రక్షణ పొందిన బిడ్డల ప్రభావ మీరు రక్తం పెట్టి కొనబడిన బిడలు ప్రభావ మీ నుంచి స్వస్థత పొందుకునే హక్కు వాళ్ళకి ఉంది ప్రభావ మీరు స్వస్థపచ్చండి వాళ్ళ విశ్వాసాన్ని బలపరచండి ఓ ప్రభ నమ్మకంగా మీకు విశ్వాసంగా మీ మీద ఆనుకుని జీవించాలని సాయపడండి స్వస్థపచ్చని మంచి ట్రీట్మెంట్ ఇచ్చండి నా దేవా స్వస్థపచ్చే దేవుడు మీరు ప్రభావ మీ నుంచి స్వచ్ఛత రావాలా ప్రభావ మీరు స్థాయిపడమని ప్రార్థిస్తాం రోతు అతిష్ట గురించి ప్రారంభిస్తుంది దేవ మీరు తాకండి స్వస్థపచ్చని ప్రభావ ధైర్యపచ్చని బలపరచండి సంపూర్ణంగా నార్మల్ పొజిషన్ ఇస్తండి ఆ వైరస్ సంపూర్ణ బిడలు వచ్చింది అని కొరకు సాక్షత పెట్టుకోండి నచ్చి చేసే విశ్వాసాన్ని బలపరచండి ప్రార్థన శక్తి ప్రార్థన జీవితం దయచేయండి తన కుటుంబీకులంతా మీరు మార్చుకుని రక్షించుకోండి స్వచ్చతను గురించి మీ కొరకు పెట్టుకొని ఈ ఆరు గంటట్లో మీరే నడిపించి నీ నామాన్ని నైవే తెచ్చుకోమని ఈశుక్రీస్తు పరిషద్ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె ఆకాశ మందుని నేను ఎవరికి భయపడను ఆకాశ మందుని నేను ఎవరికి భయపడను నివి లోకములో నా కుందగా నేను దేనికి భయపడను నివి లోకములో నా కుందగా నేను దేనికి భయపడను శత్రు సమోహము నన్ను చుట్టిన సైతానుడు సంహరింప చూసిన శత్రు సమోహము నన్ను చుట్టినా సైతానుడు సంహరింప చూసిన నా సహవాసిగ నీ ఉండగా నేను ఎవరికి భయపడను నా సహవాసిగ నీ ఉండగా నేను ఎవరికి భయపడను ఆకాశమందుని ఉండగా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 వ్యాదులు కరువులు శోధనలు బాదలు దుఃఖము వేదనలు మరణము మింగగా కాక్షించిన నేను దేనికి భయపడను మరణము మింగగా కాక్షించిన నేను దేనికి భయపడను ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నీవి లోకములో నా కుందగా నేను దేనికి భయపడను నీవి లోకములో నా కుందగా నేను దేనికి భయపడను పడిపోయిన వెన సంజ వేయక పాశ్చాతపడి ప్రభు నడుగు పడిపోయిన వెన కంజవేయక పాచాత పడి ప్రభు నడుగు నిన్ను క్షమించును నీ ప్రాభువే నువ్వు ఎవరికి భయపడకు నిన్ను క్షమించును నీ ప్రాభువు నివు ఎవరికి భయపడకు ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను నివి లోకములో నా కుండగా నేను దేనికి భయపడను నీవి లోకములో నా కుండగా నేను దేనికి భయపడను అలలుయల అనఖ్ అశీర్వాద్ ప్రయర్ చేస్తారంట నా ఏ శ్రీ చంద్ర బంగ్లాదేశయ్య మృదమేదన్ చుత్తుదేదన దల్లంటలేసేయ్ హరే అందేతంగ పరమ మన బలం చెతిలే ఉందిసేయ్ కరకల రాగదేజ సగమకదేసేయ్ అందర్ బాలనేన నరకరల తవై వనిలెసేయ్ ఆమేర గాకన దేసేయ్ ఆమేనే సతురియ మధురతం సౌఖలజ కొరిందీలు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రోజుల నాలుగు మనం చదువుతున్నాం కొరిందీలు రాసిన మొదటి పత్రిక ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో చిన్న చదువు అటువైనే మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి వేరువేరుగా అవయంలో అయ్యున్నారు మరియు దేవుని సంఘంలో సంఘంలో మొదట కొందరిని అపౌస్తులు గాను విమ్మట కొందరిని ప్రవృక్తులు గాను విమ్మట కొందరిని పొద్ధతులు గాను అటు పింపడం కొందరిని అద్భుతములు చేయవారు గాను తర్వాత కొందరిని స్వస్థపరచువరం గాను కృపావరపు గాను కొందరిని ఉపకారము చేయవారు గాను కొందరిని ప్రభుత్వము చేయవారు గాను కొందరిని నానా భాషలో మాట్లాడేవారు గాను మనం ఒకసారి గమనిస్తే డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ఒక ప్లే చేయాలి ఖచ్చితంగా మనం గనక దేవుణ్ణి మన ఆత్మతో మనం గనక ఆరాధిస్తూ ఉంటుంది చెప్తాయితే మనం ఏ రోజు ఉన్నామో దేవుడు ఈ చిత్తచవిరి దినాల్లో మనం చాలా మందికి వాక్యం తెలియకుండా చాలా మందికి దేవుడిని దేవుడు చాలా మంది నశించిపోతున్నారు ముఖ్యంగా ఈ కరోనా వ్యాప్తి కొంత జబ్బులు తిరుగు ఈ మధ్యకాలంలో కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఆరుమారు స్వాత ప్రాంతాలకి ఆరుమూల గ్రామాలకి ఎప్పుడు ఇవ్వలేదు అసలు ఈ దేవుడు గురించి మాకు ఎవరు చెప్పలేదు దేవుడు తెలియదు మా దగ్గరికి ఎవరు రాలేదు అంటే నిజంగా మనం కనుక ఏ ఎటువంటి రోడ్లు మనం ఉన్నావో తెలిస్తే ఇల్లు ఒక రోడ్లు అలాంటి ప్రాంతానికి కానీ ఈ రోడ్లు రాని దాన్ని ఎవరు గ్రహించుకపోవడం ఎవరు సరిగా చెప్పకపోవడం వాళ్ళు నేను కూడా ఈ రోల్ను ప్లే చేయాలి అనేటువంటి ఆశ తపన తృష్ణ ఆ కోరిక లేకపోవడం వల్ల ఎంతోమంది సాధారణంగా కూర్చొని వినేవారు లాగాలి కూర్చొని వినటం కాదు కానీ మనం కార్యరూపాన్ని రాతారు విన్న ప్రతిదానికి మనం కూడా తెలియని వారికి తెలియపరిచే రకంగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఎన్ని రూల్స్ ఉన్నా కూడా వాళ్ళ రూల్స్ అన్ని దీనికోసం వెంటే అయితే మనం ఎంతకైనా ఏ రోజు తిరిగిపోకుండా ఈ విధంగా ఉంటాం ఇక్కడ చాలా రోజులు మొట్టమొదటి ఏమంటాడు అంటే అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం అయ్యి ఉండి మన క్రీస్తు శరీరంలో కలిగి ఉంటే మా శరీరంలో కళ్ళుంటాయి గిట్టి ఆట ఉంటుంది ప్రతి ఒక క్రీస్తు అవయవంలో ఉన్నటువంటి మనమే ఏ పని చేస్తున్నారు పరిచయం చేసి అట్లా నామకాంతీవిస్తా ఉన్నాం దాంట్లోంచి కొంచెం బయటకు వస్తే అయ్యా ప్రభావా కూడా ఏదో ఒక రోల్ నేను ఏదో ఒక రోల్ లోస్వార్థంలో ప్రార్థించాలి చేయాలి ఆశ కను కలిగి దేవుడు తప్పకుండా ఆశీర్వదించ ప్రతిదీ కూడా ఆయనకి జీవాన్ని అనుగ్రహించే ఆసక్తి చూపించకపోవడం వల్ల మనం ఏంటంటే మనం ఊర్లో ఉన్నాం అనేటువంటి తెలుసుకోకపోవడం వల్ల ఆధ్యాత్మిక వ్యక్తుల్లో చాలా పెట్టుకోడి ఉంటాం సంఘాల్లో ఇది ప్రతి సంఘాల్లో నేర్పించకపోతే మనలాంటి వాళ్ళు కొంతమంది మనం ఉండాలి ఈ విధంగా చేయాలి ఈ విధంగా దేవుణ్ణి అనేకులకి తెలియపరిచే వాళ్ళు ఎందుకంటే పాత్ర ఎవరికి తోచింది ఎవరికి దేవుడిచింది వేరే వాళ్ళ స్వార్థం ఉండటం కష్టంగా ఉంది చాలా ప్రాంతాల్లో స్వార్థ అనేది ఈ రోజుకి లేదు ముఖ్యంగా సిరిపూర్ అనే అక్కడ ఒక ప్రాంతంలో వాళ్ళు నిజంగా ఎవరి పాత్ర వాళ్ళు పోషించి కనుక ఉమ్మడినట్లే భయం ప్రకారం ప్రతి ఒక్కరు అవయవం మంచి ఈ అవయవం ఆ అవయవం దాని పని ఎట్లా చేస్తుంది అట్లాగే వాళ్ళు కూడా కానీ సమయం చాలా స్పూర్గా పరిగెత్తుంది ఏకనాథలో చిన్న దిగు నెరవేర్చబడుతుంది వస్తలేదు బ్రేక్ బ్రేక్ వస్తుంది క్లారిటీ లేదండి సిగ్నల్ ప్రభావం ఉండొచ్చు అదే నా వాయిస్ కట్ అవుతుంది ఒకసారి బాగా వస్తుంది ఒకసారి కట్ అవుతుంది కొంచెం లేకుంటే సరేనన్నా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాయి అన్నా ఇప్పుడు వినపడుతుందన్నా హలో నా ఇప్పుడు ఇప్పుడు వినపడుతున్నా ఏమైనా ఇప్పుడు పర్వాలేదు చక్రవర్తి వినిపిస్తుంది ఇప్పుడు ఓకే అనేక ప్రాంతాల్లో మరి ఆ ప్రాంతానికి ఎందుకంటే వాళ్ళు ఉంటారు కానీ అక్కడి నుంచి బయట నుంచి దినాభివృద్ధి చక్రవర్తి ఒకసారి ఎట్లా అయితే డ్రాప్ అయ్యండి జాయిన్ అవుతాను సార్ నెట్వర్క్ ప్రాబ్లం ఒకవేళ అరీతిగా ఉంటే నీ దాంట్లో కూడా రికార్డ్ చేసుకో నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే నీ దాంట్లో రికార్డ్ చేసి నాకు పంపిస్తే తర్వాత నన్ను పెట్టగలను అట్లీస్ట్ అట్లా సార్ బెస్ట్ అన్న అట్లా చేయండి బెస్ట్ అది ఎందుకంటే నీ దగ్గర క్లియర్ ఉంటారు కదా ఇక్కడ అయితే మళ్ళీ కదా సరే సరే సార్ అలా రిపీట్ చేయండి అన్న ఫస్ట్ నుంచి ఇందాక ఏం సరిగా క్లారిటీ లేదు సరే రికార్డ్ చేసి పంపిస్తాను సార్ వాయిస్ కూడా చాలా స్లోగా వస్తుందన్నా కొద్దిగా నెట్వర్క్ ప్రాబ్లమ్ సార్ అనుకుంటే హలో తర్వాత రీకనెక్ట్ అవుతాడేమో లేదన్నా ఉండడం ఇన్ఫెషన్ ఫస్ట్ ఇన్ఫెస్ తర్వాత మీరు చెప్పేటప్పుడు మళ్ళీ అది నలిగి నెట్ వస్తుందన్న సౌండ్ బ్రేక్ అవుతుంది బ్రేక్ ఇచ్చింది సరే సార్ మళ్ళీ ఫస్ట్ నుంచి రికార్డ్ తీసుకుంపిస్తాను బయటకు వచ్చిందా బయట వచ్చానన్నా బయటకు వచ్చాను ఇప్పుడు వినిపిస్తుంది క్లియర్ గానే కానీ ఒక్కసారి క్విక్ గా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయింది వారికి ఏం చెప్పావు సార్ కొనిజిల్ రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో రాసి పెట్టుంది అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రాసి పెట్టుందంటే అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమండి వేరు వేరుగా అవయములై ఉన్నారు ఇంట్లో చాలా మనం మన మన మన మన ప్రత్యేకత ఏంటి మనం ప్రత్యేకంగా ఏర్పరచబడిన వారి మనం మనం ఉంది మన శరీరంలో కాదు మనం క్రీస్తు సంఘంలో క్రీస్తు శరీరంలో మనం బాలిబాల్ ఉన్నాం అంటే విషయాన్ని తెలియపరుస్తా ఉందా అయితే ఇంకా ఏం చెప్తున్నారంటే మరియు దేవుడి సంఘంలో మొదట కొందరిని అపోను పిమ్మట కొందరిని ప్రవృత్తులు గాను పిమ్మట కొందరిని అటు పిమ్మట కొందరు అద్భుతమైన చేయవారు కాను తర్వాత కొందరిని స్వస్థపరచుకుంటావారు గెలవారు కాను కొందరిని ఉపకాలములు చేయవారు గాను కొందరిని ప్రభుత్వం చేయవారు గాను కొందరిని నానా భాషను మాట్లాడవారు నియమించను అయితే మనం ఇన్ని రకాల రూల్స్ ఉన్నప్పుడు మనం మన పాత్ర ఏంటి మనం చేయాల్సినటువంటి పనులు ఏంటి అనేది మనం గ్రహించగలగాలం ఎందుకంటే ఎవరు ఇవన్నీ చేయగలుగుతారు అంటే నిజంగా మనం క్రీస్తులో ఒక అభయవో అని గమనించుకోవాలి మారు మనిషి పొందిన మనం తీసాన్ని తీసుకున్న మనం మనను సమీపిస్తున్న మనం ఖచ్చితంగా క్రీస్తులు ఒక అవయవం అయి ఉన్నాం మన శరీరంలో ఒక అవయవం పనిచేయకపోతే ఖచ్చితంగా వాడు వ్యాధి గ్రస్తున్నాను మనం ట్రిప్ చేస్తున్నాం ముఖ్యంగా కరోనా కాలంలో లంగ్స్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల లేదంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడం వారు ఏమి తీసుకోలేక వారు చనిపోతున్నారు రెండే రెండు అవయవాలు వాడైపోవడం అయితే క్రీస్తులో ఉన్నటువంటి అవయవం వాళ్ళు క్రీస్తులో ఉన్నటువంటి అవయవము ప్రతిదీ పనిచేయాలా ఎవరి కోసం క్రీస్తు కోసం పనిచేయాలి ఆయన స్వార్థను ప్రకటించాలా ఇక్కడ సంఘంలో వాళ్ళు చెప్పగలిగింది ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క ని ప్లే చేశారు వాళ్ళు దాన్ని పాటించారు స్వార్థకులుగా బోధకులుగా ఉపకారం చేసేవాళ్ళుగా రాబాషలో మాట్లాడేవారు అట్లాగే అద్భుతాలు చేసేవారిగా స్వస్థపరిచేవారు ఎందుకంటే ఈ చిట్ట చివరి దినాల్లో ఉన్నప్పుడు మన పాత్ర ఏంటో పిలుసుకొని మనం కనుక పనిచేయకపోతే కలిగింది వాళ్ళు కూడా విన్నప్పుడు మా బాధ కలిగింది వాళ్ళు విన్నప్పుడు వాళ్ళకి సంతోషం కలిగింది సంతోషం కలిగి మనవల రమ్మని చెప్పి ఆహ్వానాన్ని మాకు అందించడం కూడా జరిగింది అంటే దేవుని స్వార్థం ఆ ప్రాంతానికి వెళ్ళట్లేదు దాన్ని దాటి బయటకు రావట్లేదు చక్షి అన్నంటే చోటారు దాని కాదు ఇంకా దానికన్నా ముందు దాన్ని అనుభవించాలా దాన్ని ఆ విధంగా దాన్ని ప్రాక్టీస్ చేయాలని చెప్పే విషయాన్ని ఎవరు బోధించట్లేదు చెప్పట్లేదు నేర్చుకో ఒకవేళ నేర్చుకుంటే ఇన్ని రూల్స్ ఉంటే ఏదో ఒక రోల్ బయటికి వెళ్ళిపోయి పనిచేయాల ఏదో ఒక రూల్ అద్భుతాలు చేసేవారు గాను స్వస్థపరిచేవారు గాను స్వార్థను అందించేవారు ఏదో ఒక రకంగా పరిచారకులు గాను చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చిట్ట చివరి మనం ఉన్నాం కాబట్టి మన సమయాలు కూడా ఎప్పుడు ముగించబడతాయి తెలియదు కాబట్టి మనం వచ్చినంత కాలం దేవునికి స్వార్థ పరిచర్యాల చాలా చురుగ్గా ఉండేవాళ్ళ దేవుని ఆలయం అయ్యి దేవుని లో ఒక అవయవలాగా ఉన్నాడు దేవుడు ఎవరికి ఉన్నటువంటి ఆధిక్యతను ముఖ్యంగా దేవుని ఎరిగిన పెట్ట వాటిని మనం నెరవేర్చ నెరవేర్చబట్టేవారుగా ఉండాలి వాక్యాన్ని పౌనాలు ఇక్కడ చెప్తా ఉన్నా విషయాలు చూస్తే మీ దేహం దేవుని వల్ల మీకు దగ్గర ఎక్కువ పడి వీళ్ళు మీరు మీ సొత్తు కారు మీరు పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంలో దేవుని మీ దేహంతో దేవుణ్ణి మరికొన మనం ఎందుకు ఈ విధంగా జీవించా ఏర్పరచబడ్డామని మన పుట్టక ముందే మనం వెరగకు ముందే దేవన ప్రణాళిక మనం ఉన్నాం మనం ఏ పని చేస్తాం మనం ఏ విధంగా ఉంటాం మనం ఏ విధంగా ఉండాలి అనేది ఆ ప్రణాళిక అంతా ఎందుకని ఉంటాయి మనం నచ్చుతున్నాయి లోకంలో మనం రేపేం చేయబోతున్నాము మన చెప్ మనం వరకు ఏం చేయబోతున్నాము ఈ లోకంలో ముగించుకుపోయే ఆకలి రోజు వరకు మనం ఇచ్చేస్తాము ఆయన తెలుసు ఆయన తెలియదంటే ఏమి లేదు మనం ఆయన ఏర్పరుచుకున్న వారు కాబట్టి మనం ఆయన చెంతలో ఉన్నాం మనం ఆయన ఆయన ఆయన కను ఆయన ఏర్పాట్లు మనం ఉన్నాం కాబట్టి మీ దేవంలో అంటే మీరు దేవుడి ఆలయమై ఉన్నారని మీద మీ దేహము దేవునికి దేవుని వల్ల మీ కొనుకరించి మీలో ఉన్న పరిస్థితి ఆలయ ఆలయమై ఉందని మీరు మీరు మీ సూచుతారు మీలో పెట్టి కనబడిన వారు దేవుణ్ణి ఈ దేహంతో ఎందుకు మహిమపరచబడాలి అని అంటే ఆత్మ సిద్ధంగానే ఉంటుంది శరీరమే బలహీనంగా ఉంటుంది కాబట్టి దేహమే పాపంతో నిండి ఉన్నది కాబట్టి ఈ పాపంలో నుంచే పరిశుద్ధత రావాలి అంటే ప్రతి దశలో కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి మన దేహంతోనూ మన ఆత్మతోనూ అన్ని అన్ని అన్నిట్లోనూ మనం పరిపె పరిపక్కత అనేది చెంది మనం చిన్న చివరి రోజుగా మనందరికీ కావాల్సింది కూడా ఇలాంటిదే ఎలాంటి జ్ఞానమే కావాలి అలాంటి జ్ఞానాన్ని దేవుడు బయలుపరుస్తూ అనేక లేవరుస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు రకరకాల పాత్రలుగా బంధువులుగా దేవుడు వాడుకుంటూనే ఉన్నాడు ఆయన ఇంతకుముందు బయలుపరుస్తున్న అన్ని కూడా ఇప్పుడు బయలుపరుస్తూ ఉన్నాడు కారణం ఏంటంటే జనాలు వాటి సమయాన్ని ముదుర్చుకోకునే దశలో ఉన్నాయి కాబట్టి రోజులు సంపూర్ణమయ్యే పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి ఒక రకంలో చెప్పినటువంటి దేవుళ్ళు భూమి మీదకి వచ్చేస్తున్నాయి కాబట్టి అట్లాగే దేవుడు తన పదానికి మహమేసు వస్తే నాలుగో అధ్యాయాన్ని చెప్పినప్పుడు చెప్పినట్టుగా అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండమని మున్సిపల్స్ వాళ్ళకు మోసపోకుండా ఉండమని దేవుడు చెప్పినట్టుగా తర్వాత అన్నింటి గురించి ఆయన చెప్పినటువంటి ప్రతి ఇప్పటి మిస్ కాకుండా ప్రతి జరుగుతూనే వచ్చినాయి ఇక జరగాల్సింది రావాల్సింది ఉంటే అది దేవుడిని రాకరా జరగాల్సింది ఏమన్నా ఉంది ఈ యొక్క సమాప్తి అది ఒక్కటే మనం చూపించదు కానీ అన్ని విషయాలు మనం ముఖ్యంగా ఇవన్నీ కూడా ఈ కాలం నెల రోజుల్లో మనం ఉన్నాం ఇవ్వకుండా కాబట్టి వీటిలో మనకి ఈ రోజుల్లో కావాల్సింది అసలు మనం దేవుడిని ఎందుకు ఏర్పరుచుకున్నారు మనం నిజంగా దేవుడి ఆలయం మనం నిజంగా దేవుడి అవయవాలయం ఉంటే పూర్తి చేయాలి చేసుకొని దాని ప్రకారం మనం జీవించినట్లాగా ఉంటాం వివాహ స్వార్థ మూడవ అధ్యాయం వివాహం స్వార్థ మూడవ అధ్యాయం పదకంగా ఉచ్చు ఇక్కడ ఏం రాసి పెట్టుకుంటుందంటే ఇక్కడ నీకు దేమకు దేనికి జరుగుతున్న ఈ సంభాషణలో వచ్చేపాటివుడు అన్నాడంటే నికోదేవ్ తో తొలి నుంచి చూసుకుంటే అందుకు నికోదేమో ఈ సంగతి బోధకుడు అని మీకు తెలుగువ మేము ఎరిగిన సంగతిని చెప్పాము చూచిన దానికి సాధ్యం చూడండి ఆ రోజు నికోదేవుని దేవుడు ప్రశ్నించాడు నువ్వు బోధకుడివి ఎవరికి బోధకుడువి ఇస్రాయిల్ ఇస్రాయిల్ మొట్టమొదటి దగ్గర నుంచి భూమి ప్రారంభమై ప్రారంభమైన దగ్గర నుంచి కూడా వాళ్ళకు గొప్ప స్థానం ప్రభాల్లో బైబుల్లో దేవుడు వారి గురించి గొప్ప కార్యాలు చేశాడు కొత్త నిబంధన బంధంలో కూడా కొత్త నిబంధనలో కూడా మూత నిబంధనలు దేవుడు తన శిష్యులకు మరి తరిఫీదినిచ్చి పంపించే మీ చేతికి మీ మీ చేతిలో బంగారాయణ జోలీనైనా కర్ణనైనా ఏమి ఎత్తుకునే వెళ్ళొద్దని చెప్తూ ఆయన అంటాడు ఇస్రాయితే ఇస్రాయించే దేవుడు అంతే కదా కానీ ఇస్రాయిల్ కోసం దేవత తిన్నటువంటి మనం దాయలు దాటిపోవడం సముద్రం వాళ్ళ కోసం ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తారు వారిని ఆయన కవర్త అలాంటి వాళ్ళకు బోధకుడుగా ఉన్నటువంటి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఏడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని విధంగా కానీ ఈ రోజు దేవుడు నిన్నలా ఏర్పరచుకోలేదు నన్ను ఎలా ఏర్పరచుకోలేదు మనకు చేరగల చాలా దాచిపెట్టుబడినటువంటి విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు ఆయన డియం దేవుడు అనే ప్రశ్న మనంటే మనం తీర్చుకోవాల ప్రభాన్ని ప్రతిదీ నోటి మాట్లాడాలి ఈయన సంపూర్ణంగా చెప్పించే వాక్యాన్ని వివరించే ధన్యతను మా హింద్ర కోసం కోసం కనిపిస్తూ ఉండాలి ఎందుకంటే ఆయన ఇసరా కానీ దేవుళ్ళు మాట్లాడినటువంటి మర్మకర్ బాన్యత మనుషులు రెండోసారి ఎట్లా చెప్పారు వృద్ధుడు అయినటువంటి తల్లి గర్భంలోకి ఎట్లా వెళ్ళిపోతాం శారీరకమైనటువంటి ఆలోచన సూక్మైనటువంటి ఆలోచన కలిగి అది ఆత్మ సంబంధమైంది అని ఆయన ఎరగలే మనకి దానికి తింటున్నటువంటి వ్యత్యాసం దేవుడు చూపించారు శారీర సంబంధమైన ఆత్మ సంబంధమైంది ఆత్మ సంబంధమైన ప్రతి విషయాన్ని దేవుడు రోజు అనేక మనం కూడా తెలుసుకోవాలి మనం కూడా గొప్ప మనం ఉండాలి మంచి గుంపులో మనం ఉండాలి మంచి గుంపు అని అంటే ఏర్పరచబడింది చాలా చిన్న గుంపు శ్రేషమైన గుంపు ఆ గుంపు తప్ప మరి ఎవరు కూడా నూతన గీతాన్ని పాడలేదు నేర్చుకుని చేయాలంట ఇవన్నిటిని మనం చేయాలి వీటన్నిటి ప్రాంతం మనం పోషించాలి అది దేవుడి వాక్యం చెప్తా ఉంది దేవుడు ఏమంటారు ఇస్రాయల్ బ మేము ఎరిగిన సంగతి చూ దానికే సాక్షి మా సాక్షిలో మీకు మీతో నిశ్చయంగా చూపించిన దేవుడు ఈ రోజు ఆ రోజుల్లో దేవుడు సాక్షి చెప్పాడు ఆ రోజుల్లో ఆయన ఆయన ఎందుకు చెడి కానీ ఎవరు గ్రహించకపోయారు మరి కాలం కాలం సమూర్పిచ్చేటప్పుడు మనల్ని ఆయన పాత్రగా ఆయన ఏమైతే చేయాలోచించారు కాబట్టి ఆ పాత్ర ఆ విషయం ఏంటో తెలుసుకొని మనం ఏ ఏ విధంగా ఉంటారో నేర్పించుకొని దాన్ని మనం కొనసాగించేవారు రెండవ పొందిన నాలుగో అదే అంధకారంలో నేను వెలుగు ప్రకాశించను ప్రకాశించును దాకా ఆయన పలికిన దేవుడే తన కూర్చిన జ్ఞానము ఈశ్వక్రీస్తు నందు వెళ్ళడం పచ్చటప్పుడు మా హృదయంలో ప్రకాశించను కనుక మీరు కనుక మమ్మల్ని కూర్చి ప్రకటించుకుంటలేదు కానీ గురించి ఆయన మమ్మల్ని కూర్చిందని ప్రకటించుకోవచ్చు విషయాన్ని పౌరులు చెప్తా ఉన్నాడు మమ్మల్ని కూర్చి ప్రకటించుకోవట్లేదు మా గొప్పతనాన్ని మాకున్న మా దాంబికాన్ని మేము ప్రదర్శించుకోవట్లేదు కానీ ఏసు ప్రభు గురించి మేము ప్రకటిస్తున్నాం వెలుగు చేకట్లో ప్రకాశిస్తుంది ఉండకారణ నుంచి ప్రకాశిస్తుంది కాబట్టి దేవుడు మా హృదయాల్లో మా హృదయంలో ప్రకాశించిన కనుక మేము మను ప్రవర్తించుకోవట్లేదు దేవుణ్ణి హృదయాల్లో ప్రకాశించాలి ఆ చీకట అనే దాన్ని మనం మన వెలుగ్గా ఉంచాడు కాబట్టి మన హృదయంలో ఆయన వెలుగుగా ఉన్నాడు కాబట్టి మన అనేకులకి వెలుగుగా ఉన్నారు ప్రభు కోరుకుంటున్నాడు కాబట్టి ఇవన్నీ ఎప్పుడు నెరవేర్చబడతాయి ఏంటంటే ఎప్పుడు ఇవన్నీ కూడా ఆ సఫలెన్ ముందు మనం గమనించాలా మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఏంటి మన పాత్ర ఏంటి మనం ఏం చేయాలి అని దేవుడు ఆయన ప్రణాళికల్లో మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు మనల్ని ఎందుకు కూర్చున్నాడు అనేది మనం తెలుసుకోవాలి అది తెలుసుకొని జీవించకపోతే మనం దేవుడు మీరు పెదవులతో నన్ను ఆరాధించారు మీ హృదయం చాలా దూరంగా ఉంది ఆ మాట మనం అందించుకో తెలియడం కోసం అనేక విషయాలు దేవుడు బయటకు వచ్చాడు అయినప్పటికీ కూడా మనం ప్రాక్టీస్ చేయక తెలుసుకోక విన్నా ఇది నేను మారాలి నేను ఇంకా పరిపక్వతలు చెందాలి నేను ఇంకా దినదినాభివృద్ధి చెందాలి ఇది ఉండడం అనేటువంటి దృష్టిలో లేకపోవడం వల్ల మనం ఏదో నామభారత క్రైస్తవ జీవితంలో జీవించం కానీ ఇప్పుడు సంపూర్ణంగా మనం మనమే అర్పించుకొని ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని దాన్ని నెరవేర్చడం కోసం చెట్టు చివరి వాటిలోంచి కాబట్టి మనం ఎరిగి తెలుసుకొని బోధించే వాళ్ళ గాను ఇతరులకు ఉపయోగపడే వారికి వెనుక్ మనం ఉండేలాగా దేవుడు మనం దేవించి ఆశీర్వదించేవుడు తన కొన్ని మట్లు ఆశీర్వదించిన చిన్న ప్రార్థన చేసుకున్నాను పరిషుద్ధుడు దేవానికి ఎంత ముందు ప్రభావ విన్న వాక్యాన్ని బట్టి మీకు ఎంత ముందు నాకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి మీకు ఎంత ముందు నాకు ప్రభావం ఇదిగా మీరు క్రీస్తు అవయవారు అని చెప్తున్నాం నిజంగా నేను నీ అవయవం ఏంటి నీ పని చేయాలి ప్రతి అవయవం దానిపైన చేసుకుంటూ పెడుతాం బాబా మేము కూడా అనేక అవయవాలుగా ఉన్నప్పటికీ మాకందరికీ శరీరం కాబట్టి మా పనితీరు ఏంటో మేము చేయాలి అలాంటి స్వార్థం స్వార్థం అందించేవారి స్వార్థం వింటున్న వారిని బ్రోబాన్ని నిన్ను నమ్ముకొని వచ్చిన వారికి వారికి కూడా నామకర్త వచ్చిన ఆశీర్వదాలు అటువంటి జీవనంతో అటువంటి సాధనాలకు మనం మార్చం అటువంటి పాత్ర్యం పెట్టిన వారితో మీరు రాజేసినప్పుడు అయ్యా ఒకటి మంటలో పడుతున్న మీరు తాగినట్టు ఒకటి రచించినట్టు చె క్లారిటీగా వినిపించిందా బ్రేక్స్ ఉన్నది చక్రవర్తి బ్రేక్స్ ముఖ్యంగా ప్రేయర్ చేసినప్పుడు లాస్ట్ ప్రేయర్ చాలా బ్రేక్స్ ఉన్నాయి అది సౌండ్ మన బ్యాండ్ బిడ్స్ పువ్వునున్నప్పుడు కొంత వస్తుంది కొంత రాదు అన్నట్టు అప్పుడు నేను నీ ఓన్ రికార్డింగ్ ఉంది కదా అది పంపి మాకు ఉంది కదా నీ ఓన్ రికార్డింగ్ ఓన్ రికార్డింగ్ నేను దీంట్లోనే రికార్డ్ అవుతుంది కదా అని మళ్ళీ చేయలేదు సార్ పర్లేదు నేను మళ్ళీ చేసి పంపిస్తాను సార్ చూసాం మీది ఎట్లా ఉంటుందో క్లారిటీ ఇప్పుడు రికార్డింగ్ తన మన రవి దగ్గర అయింది కాబట్టి చూసా మాది లేకపోతే నేను చెప్తాను నీకు ఈవినింగ్ అట్లా సార్ కూడా నేను ఎందుకంటే సిస్టర్స్ టూ థర్టీ తర్వాత వింటర్ వాక్యాలు వాళ్ళది వేరే వర్క్ ప్రేయర్ గ్రూప్ ఉంది వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ప్రేయర్ తర్వాత మన వింటర్ వాక్యాలు అందుకు అడుగుతారు మీరు చూడండి సార్ ఒకసారి చూసి నాకు చెప్తే నేను వెంటనే కూర్చోని మళ్ళీ ఇంకొకసారి చక్రవర్తికి వెళ్దాం ప్రార్థన చేద్దాం సూత్రం ప్రభా పరిశిధుల గొప్ప దేవ సర్వశక్తి మంత్రడానికి వర్ణాలు ఇస్తాయ్యా అబ్రహామి గొప్ప దేవ కృపా సత్య సంపూర్ణ జీవం గల తండ్రి ఈ మధ్య కాలే సమయంలో ప్రభావి వాసించే తండ్రి మమ్మల్ని బలపరిచినారు ప్రభానికి వర్ణాలు ఇస్తాయ్యా నాకండి మీరు శరీరం ప్రభావన మేమంతా ఒక అవయవం లాగా మమ్మల్ని పెట్టిన ప్రభా మీ మీలో ప్రభావ ఒక అవయవంలో పనిచేసిన కదా ప్రభా మొత్తం శరీరం అంతా డిస్టర్బ్ అయిపోతుంది ప్రభా కాబట్టి ప్రభా మేము ఆ రీతిగా ప్రభ ఆత్మీగా అర్థం చేసుకున్నాం ప్రభావ వీళ్ళలో ఒక ప్రభా సంఘాలు నాకండి మీకు మీకు సాదృశ్యం ఉండే ప్రభావ శరీరమే ప్రభావ సంఘంతో స్థరిత్రలాగా మీరున్నారు కాబట్టి ప్రభా ఒక అవయవం పనిచేయపోతే ప్రభావ ఆయన ఏ రీతిగా ఉంటుందో మీరు మాకు ఆత్మీయంగా చూపిస్తున్నారు నాకేసే ప్రభా నాతో ఆయన ఫిజికల్ గానే చూపిస్తున్నారు ప్రభావ గొప్ప దేవనక ఈ రోజు ప్రపంచం అంతా ప్రభావ ఆయన ఆ రీతిగానే ఉంది ప్రభావ కాబట్టి ప్రభావ మిగతా అవయవాలు ఎంతోగాన ప్రయాణపడుతున్నాయి అవయవాన్ని సరి చేయడానికి ప్రభావ అవయవాలను డిస్టర్బ్ అయిపోతుంది అంత ప్రభావ ఆ అవయవాలుగా ప్రభావ సంపూర్ణ స్వచ్ఛత పొందాలా ప్రభావ తండ్రి తండ్రి ప్రతి ఒక్క బిడ ప్రభావం స్వచ్ఛత పొందుకోవాలా ప్రభావ ఎందుకు ఆ రీతిగా ఉన్నారంటే ప్రభావ ఆయన మీకు సంపూర్ణంగా మీకు జీవించలేకపోతున్నారు ప్రభావ ఆయన మీరే మా దేహమే మీ ఆలయం ప్రభావ కాబట్టి మీ ఆలయం ఓ ప్రభావ నేను మీరు జీవించకపోతే నా తను మీరు మాలు నివసించారు ప్రభా కాబట్టి ఆ రీతిగానే ప్రభావ అది పాడైపోతున్నాయి ప్రభాన ప్రభా కనికరించి మనతో ఆదిష్టమైన గొప్ప దేవ నా లోకమంత ప్రభా నా దేవ నా ప్రభా మీ సత్యాన్ని గ్రహించారు ప్రభా ఆచారబద్ధంగా జీవిస్తున్నారు ప్రభా వాక్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని చిత్రలో లేకున్నారు ప్రభా కాబట్టి ప్రభా సంగం అంటే ఏమీ తెలియదు క్రియ ప్రభావ విశ్వాసం అంత భయంకరమైన కాలంలో ప్రభా నా కానీ ఉంటున్నాం ప్రభావ సంపూర్ణంగా అర్థం చేసుకునే ప్రభా మిమ్మల్ని రుచి రుచి తెలుసుకునే ఆయన కనికరించమని సాధిష్టం ప్రతి ఒక్కరిని ప్రభా వాళ్ళ విశ్వాసాన్ని స్వస్థపరిచని ప్రభావ ప్రతి ఒక్క బిడ మీద ఓ ప్రభా ఇక వైరస్ లేని ప్రభావ ఎంతో మంది ప్రభావ బాధపడుతున్నారు ఎంతో మంది ప్రభా నాయన ఇస్తు ప్రభావ తండ్రి ఇసుకు అనారోగ్యాలు పాలవుతున్న ప్రభావ నా తండ్రి ఇష్ట ప్రభావలో శరీరం చెడగొట్టుకున్న అంత భయంకరంగా అక్కడ వైరస్ పడుతున్న మనుషులను ఆయన కనికరించండి ఉపజీతించమని సాధిష్టం ప్రతి ఒక్కరు ప్రభావ ఆయన ఇస్తు ప్రభావ మంచి అవయవంలో తయారు కావాల ప్రభావ మీరే సాయపడండి మీరు సంపూర్ణంగా తయారు కావాలి ఆ రీతిలో మీద అర్జించడానికి అయినా మీ వాక్యాన్ని ప్రభావి అనేకులు మీరు ప్రకటించాల ప్రభావ ఆయన ఈ చివరి కాలంలో ప్రభావ అనేకుల ప్రేమ చలారిపోతున్న ప్రభావ ఆయన విశ్వాసం కూడా మనసులో లేకుండా పోతున్న ప్రభా ఆయన విశ్వాసాన్ని స్పష్టపరచని ప్రభావ ఈ క్రమంలో ఎవరు కూడా ప్రభా కదిలింపబడకుండా ప్రభావం ఏ స్థితిలో ప్రభావ మేము అందరూ తెలువబడిన అదే స్థితిలో ప్రభావ ఆయన విశ్వాసం స్థిరత్వం కలిగే ప్రభావ చివరి వరకు ప్రభు మీరు తిరిగి వరకు ప్రభావ ఓ ప్రభావ రక్షణ ప్రాణాలకు నిలబడాల ప్రభావ ఎప్పటికీ ప్రభావ మీ ఆసక్తిలో మీ కార్యాన్ని మేము సంపూర్ణంగా మేము సాగి తీసుకొని పోతూనే ఉన్నారు ప్రభా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ వార్త లేదు ప్రభావ ఎక్కడ బీచ్ వార్త లేదు ప్రభావ కానీ లేని ప్రాంతాల్లో ప్రభుత్వార్త ప్రకటించాల ప్రభావ తండ్రి మీ పేరు తెలియని ప్రజలున్నీ లోకంలో ఎంతో మంది ఎన్నో ప్రాంతాల లేదు మారుమూల గ్రామాల్లో అలాంటి ప్రాంతాలకు వెళ్ళి ప్రభుత్వ వార్త మేము ప్రకటించాల నా దేవ నా ప్రభావ నీకు వందాలిసయ మమ్మల్ని ఆ రీతి మమ్మల్ని గొప్ప దేవ ఆయన మీరు మేము సంపూర్ణంగా మేము తయారు కావాల ప్రభావిత సంపూర్ణ తగిపోవాల ప్రభావ ప్రతి క్షణం పరిశుద్ధంగా జీవించాలా ఇలాంటి అప్రీత మాలి ఆయన పరిశుద్ధులు ప్రభావ ఎంత గొప్ప పరిశుద్ధమైన దేవుడు ప్రభావ రోజులు మీరు నివసిస్తున్నాయి ఎంత పరిశుద్ధం ఉండాలి ప్రభావ కాబట్టి మీకు పరిశోధన మన అనిపించండి మీ వాక్యం చేత మమ్మల్ని శుద్ధీకరించని ప్రభావ నిర్మూలమైన మీకు ఉదకంతోనే స్నానం చేయబడిన ప్రతి దినం ప్రతి క్షణం ప్రభా మీ వాక్యములు సంపూర్ణంగా నానబడాల ప్రభాయన మీ వాక్యమే మాకు ధైర్యం ప్రభావ మీరే మాకు ఆశ్చర్యం మీరే మా కొండ మా దాగుకొని తోటి మీరే ప్రభావ తండ్రి మీరు విచ్చి మేము ఎక్కడికి వెళ్ళలేము ప్రభావన మీ పాటల సందే చేరిన ప్రభావ మీ సెలవు దగ్గరికి వచ్చినాం ప్రభావ మీరే మాకు ఆదరణ సమస్తం మీలోని ప్రభావం మీలోని ప్రభా కాబట్టి మనుషులు పరిగెత్తుపోతున్నారు ఎక్కడో ఉంది ఏమీ దొరుకుతుందని కానీ ప్రభావ మేము ఎక్కడే పరిగెత్తాం ప్రభావ మేమే అస్త్రయిస్తాం నా తండ్రి నా దేవానికి వందాలిస్తా మీ ఆత్మను మీరు మాకు అనుగ్రించిన ప్రభావ నా తన ఆకాశం భూమి కలుగుని కాకంటే ప్రభావి కలిగింది ప్రభావం చీకటిని వేరు వేరు వెలుగు ప్రకాశించిన కాకంటే వెలుగొచ్చిన ప్రభావ అలాంటి పవర్ఫుల్ ఆత్మను మీరు మాకు అనుగ్రించిన మీ ఆత్మలో మాకు పాలు ఇచ్చిన ప్రభావ నీకు వందాలిస్త మీకే పుతులు స్తోత్రం మనం భయపడుకున్న ప్రభావ ప్రతి క్షణం ప్రభావ మీకు రోషం కలిగి పౌరుషం పరిశుద్ధంగా ప్రభావ ఆ నీతి కోసం మేము ప్రార్థించాలా ప్రభావ నా తన మా సహోదరుల ప్రభు ఎంతో మంది ప్రభావ తను విన్నారు ప్రభావ ఆయన దీని స్థితిలో ఉన్న ప్రభావ నా ప్రభు అనారోగ్యాలతో బాధపడుతుంది ప్రభా ప్రతి ఒక్క బిడ తాకండి ప్రభావిరు స్వస్థపచ్చని ఆయన ఇస్త ప్రభావ పార్య ప్రభు ఎంతో మంది ప్రభావైన ఇబ్బందులతో కష్టాలు బాధలు ఉన్న ప్రభావ వాళ్ళందరికీ మేము పరామర్శించాలా వాళ్ళందరూ ఆ కుటుంబాలని ఆదరించాలా ఆదరణగా ఆ కుటుంబానికి కల్పించేవారిలాగా ఉండాలా మీ ఆదరణ వాళ్ళకి మేము చూపించాలా మీరు సహాయపడని ప్రభా నా దేవనా ప్రభావ నీకు అన్నా నియ మనుషులంతా భయంతోనే ఏం జరుగుతుంది అని ఇంకా రాబోయే విధులు నేను ఇంకా ముందుగా నేను చెప్తున్నాడు దానికి భయపడుతున్నారు కానీ నేను వచ్చినా కానీ ప్రభావ సమస్య ముందుగానే చెప్పినారు ప్రాభాయినా మీరు శిష్యులతో మీరు మాట్లాడినారు ప్రభావ ఇదిగో అది సమర్థించక ముందే నేను మీతో ముందుగానే చెప్తున్నా ప్రభావ కాబట్టి కొన్ని సంవత్సరాల నుంచి ప్రభావిరు మాకు చూపిస్తున్నారు ఆ దినానికి మీకు నేను సిద్ధపడడం కనుక ప్రభావం భయపడడం ప్రభావ ఎందుకంటే మాకు ముందుగానే చూపించిన ఏ రీతిగా ఉండబోతుందండి కాబట్టి మేము జాగ్రత్తగా జీవించాలా ప్రభావ మా సేవలో ఉన్న మా సహోదరులని ప్రభావ మనందరినీ ప్రభావ మీకు నడిపించాలా నా తన వైరస్ నుంచి ప్రతి ఒక్క బిడ మీరు స్వస్థపరచం విడుదల కల్పించండి ప్రభావ ఆయన మీరు రక్తంతో ప్రతి ఒక్క బిడపై ప్రోక్షిపచ్చేయండి ప్రభావ తన గ్రూప్ లో ఎవరు గుణబుట్టడానికి వీలేదు ప్రభావ ఆ మరణాన్ని ఏర్దిస్తున్నాను ఎవరు గుణబుట్టడానికి వీలు లేదు మీరే గొప్ప కార్యం కలిగించండి విశ్వాసంగా దృఢమైన ప్రభావా వాగ్దానాన్ని పట్టుకొని నేను జీవించాల ప్రభావ ఆయన వాగ్దానం పట్టుకున్నప్పుడు అది మా చేతులు నెరవేర్చే ప్రభావా అబ్రహం నమ్మిడి ప్రభావాగ్దానం పట్టుకున్నట్టు ప్రభు నిర్ వాగ్దానం నిరీక్షలు నేను టైంలోనే ప్రవతం నిరీక్షణ కలిగి విశ్వాసం వల్ల బలం పొందుకున్నాడు ప్రభావ వాగ్దానించేవాడు నమ్మకమైన దేవుడు గొప్ప దేవుడు నమ్మిడు ప్రభా అయినా కాబట్టి మీరు మాకు చెప్పిన ప్రతి వాసన నెరవేర్చండి ప్రభావ అది మా కళ్ళతో మేము చూస్తున్నాం అది క్రియరూపకంగా మా జీతాలలో జరిగిన అద్భుతాలు ప్రభావ ఇక అనుమానించేదే లేదు ప్రభావ ఎందుకంటే సమస్తం మీరే ప్రభావా మాకు తేటుగా బయలుపడుతున్నారు ఆత్మ ద్వారా మాకు ప్రతి దినం మీ వాకించేటప్పుడు బలపరుస్తున్నారు ప్రభావ నీకు వన్నానైత గొప్ప దేవన కానీ జడియము బెదరం ప్రభావ నైనా మీరు మాకు సహాయపడండి ధైర్యం మాకు అనుగ్రహించి నడిపించని ప్రభావ ఇష్టప్రభ నా తల్లి అనేకులు మీ ధైర్యం ఓ ప్రభావ ఆధ్వర్యంలో ఉన్న వాళ్ళు ధైర్యపరిచేవల్లాగా మీ వాక్యాన్ని ప్రకటించే బిడ్డలుగా తయారు చేయండి నా దేవ నా ప్రభా ఆయన ఇష్టప్రభ నా తండ్రి మీరు ప్రభా సంఘంలో ప్రభావ కొందరు అపుష్టలు గానీ ప్రభక్తులు గానీ ప్రభా భాషలో మాట్లాడేవారు కృప వరలు గాని కృప వరలు పొందిన వాళ్ళు కానీ అనేకులుగా ప్రభా ప్రవక్తులుగా మీరు ఏర్పరచుకున్నారు ఒక్కొక్కనొక్క రీతిగా ఏర్పరచుకున్నారు కాబట్టి మా రోల్ ఎంతో ప్రభావ మేము గ్రహించాలా తండ్రి మాకు ఎలాంటి రోల్ కావాలో మీకు తెలుసు మాకు ఏం అవసరం అది కాదు మీకు తెలుసు మా కంట్రీ ముందు ఎక్కువగా మీకు తెలుసు ప్రభావా తండ్రి మీ కృప మాకు చాలునయ్యి ఆ విషయానికి వందన ప్రభావ మీరు ఏమి ఇచ్చినా గానీ ప్రభా ఓ ప్రభావం మీ మహిమ కొరకు మేము జీవించా వాటిని వాడుకోవాలా నిన్ను మహిమపరచాలా ప్రభావ అని సమాజంలో ప్రభు నిన్ను మహిమపరచాలా ప్రభా అలాంటి బిడలుగా మమ్మల్ని తయారు చేయని ప్రభాయనా ఇష్ట ప్రభావ మా బిడలు సౌదరుల ప్రభు ఎంతో బాధపడుతున్నారు నాయన వాళ్ళు కూడా ప్రభుకు అవయవమే ప్రభావ కానీ ఒక అవయవం బాధపడుతుంటే మాకు మాత్రం బాధ లేకుండా ఎట్లుంటుంది ప్రభావ కాబట్టి ప్రభ భారంతో దుఃఖంతో కన్నీటితో మేము ప్రార్థించాలా కోసం ప్రభావ వాళ్ళందరి స్వచ్చత బంధాలు విలువల పొందాలి సత్యాన్ని గ్రహించాలా వాళ్ళ ఆత్మీయతలు నిప్పని ప్రభావాల హృదయాలు జరవని ప్రభావ పశ్చాతపా ప్రభావం మీ తండ్రికి రావాలా ప్రభావం విడిచిపెట్టాలా మీరు క్షమించే దేవుడు ప్రభావ మీరు ఎంతో కనికర బోళ్ల దేవుడైనా ఎంత ఘోర పాత్రమైన క్షమించే దేవుడు ప్రభావ అత్యంత దీర్ఘ శాంతం గొప్ప దేవుడు వేస్తానికి వన్నాాలి గొప్ప దేవ మీలాంటి గొప్ప దేవుడు ఈ లోపల ఒక్కరూ లేని మీరే గొప్ప దేవుడు ప్రభావ మీరే దేవుడు ప్రాభు సృష్టి ఎవరు కూడా దేవుడు లేదు నా తండ్రి మీకు వన్నాలు ఎక్కడ ఎంతగా ప్రేమించిన ప్రభావనికి వందలు మీ ప్రేమ అనేకలు రుచి చూడాల ప్రభావ అలాంటి బిడ్డలుగా మీరు చేయండి ఈ దినవంతం మీరు సాయం నడిపించండి వాకింగ్ చేసే మమ్మల్ని బలపరిచే కృతజ్ఞతలు అయినా శ్రోతలు అర్పించుకున్నాం మీ వాక్యం సంపూర్ణంగా ప్రభావం సాగిపోవాలి అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి గురువులు తండ్రి అభిషేకించాడు ప్రభావించడం కుటుంబం చేసుకున్న దూతలు కానీ నా తల్లి నా దేవాడి ఓడిపోయిన ప్రభావండి ఓడిపోయిన ప్రభావ మీరు గొప్ప విద్య మీరు మాకు అనుగ్రహించిన ఆ లవ్ సింగ్ సంపూర్ణంగా నార్మల్ కావాలా ఆ వాటిని ఎక్కువ గ్రీసం న్యూట్రలైజ్ కావాలి సంపూర్ణంగా మీరు స్పష్టపరిచిన మహిమందండి ఒక ప్రభావ మీరు ఫీలింగ్ అనుగ్రహించి మాత్ర అదిష్టమైన గొప్పదో ధైర్యపరిచని బలపచ్చిన ప్రభ ఆయన బహుశ్రమల కాలం ఉంటున్నాం మేము తండ్రి మీ మట్టుకు మేము మీ ప్రేమ నుంచి బదిలిపోతున్న ప్రభ ఆయన కలవరిశలో మీరు చూపించిన ప్రేమ అది ఎప్పటికి మేము మర్చిపోదు ప్రవ్వ ఆయన మా పాప కోసం ఆ సెలవులో మీరు భరించిన మాకు విడుదల కల్పించినారు బానిసత్వం నుంచి పాప నుంచి మాకు మర్చిపోదు ప్రవ్వా ైనా అది ప్రతి క్షణం మీరు జ్ఞాపకం చేసుకోవాలా మీ ప్రేమను ప్రభుని సంపూర్ణగా పొందుకుని రుచి చూసి ప్రభావ అనేకులు మీ వాత మీ ప్రేమను ప్రకటించాలా అన్నింటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్న రూపంలో ప్రతి దేవతల తండ్రి మీరు ఆచరించి దీవించి ప్రతి చోట మీ కొడుకు మమ్మల్ని అందరినీ సాశ్చులు పెట్టుకోమని సోలో పరిశుధనామను ప్రార్థించుకున్నాం తండ్రి పరిశుధర తండ్రి మీకు మీకే సమస్త ఘనత మహిమా ప్రభాలు అర్పించుకుంటున్నాం ఈ యొక్క విశ్రాంతి దినం ప్రభావ మేము మనస్థితించేలాగానే మీరు ఇచ్చిన యొక్క అవకాశం బట్టి మీకు మొన్నాలి ప్రభావ ఈ శ్వరంలో ప్రతి ఒక్కరం ఒక అవయవం లాగా ఉన్నామని మీరు మాకు జ్ఞాఖం చేస్తున్నారు తండ్రి కానీ ప్రభావ ప్రతి అవయవం ఈ రోజు నిద్రిస్తున్నాయని మీరు మాకు హెచ్చరించినారు మాస్టర్ ఒక్కడే సేవకుడు ఒక్కడే శ్రమ పడుతున్నాడు అలసిపోతున్నాడు కంఫర్టబుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు ప్రభా అది మీరు హెచ్చరించినారు హెబిల్ రాసిన పత్రికలో చివరి దినాలలో క్రైస్తవులు ఏ షా కంఫర్టబుల్ లైఫ్ ఎన్నుకున్నారు ప్రభా నేను తిమ్మల్ని మీ యొక్క మీ ఫీ సత్యాన్ని ప్రకటించని క్రైస్తవ జీవితం ప్రసవించని జీవితం మిమ్మల్ని ఎవరి జీవితాలలో కూడా తిమ్మల్ని ప్రసవించలేకపోయిన స్థితిలో ఉంటున్నారు మీరు చూపిస్తున్నారు ప్రభా అది కానీ మేము మరీకి ఉండడానికి వెళ్ళేదని మరోసారి హెచ్చరించినారు ప్రభా క్రైస్తవ జీవితం ఎంతో మీరు మాకు యాకోబు జీవితం ఎంతో ప్రయాస జీవితం క్రైస్తవులు యాకోబుకు సాదృశ్యంగా ఉన్నారని చూపించినారు సుఖాను భవన్ ఆశ్రయించిన వాళ్ళందరూ ఏషవకి సాదృశంగా ఉన్నారని మీరు మాతోని వెళ్ళి లేసిన పత్రికలు అనేకసార్లు జ్ఞాపకం చేస్తారు నేను ప్రభావ సుఖాను భవన్ ఆశ్రయించకుండా ప్రభా మేము శ్రమను అనుభవించాల తండ్రి ఎందుకంటే అంతం సహించకపోతే పర్లోక రాజ్యంలో ప్రవేశించలేరని వాక్యం ఉంది ప్రభా అంత సహించమని మీరు హెచ్చరించినారు ప్రభా కొంత కష్టం వచ్చిన శ్రమ వచ్చిన ప్రభావ భరించలేని స్థితిలో ఉంది క్రైస్తవ జీవితం ఎందుకంటే ఆ రీతిగా సిద్ధపరచలేదు సంఘాలు ఫాస్టర్స్ ప్రతి ఒక్కరు ఈ సత్యాన్ని గ్రహించి ప్రతి అవయవం పని చేయలాగా సహాయపడండి ప్రభావ ముఖ్యంగా మీ యొక్క పరిశుధాత్మ లేకుండా మీ బిడ్డలుగా ఉండలేమనేసి యోగుల రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయంలో హెచ్చరిస్తున్నారు ప్రభా అవును ప్రభా ప్రతి ఒక్కరం మీ యొక్క లేకపోతే ఇవన్నీ ఎప్పటికి మాకు అర్థం కావునైనా మీ యొక్క వచ్చినప్పుడే మా వాటి మాకు చూపిస్తాడు అనేసి మీరు హెచ్చరిస్తున్నారు నైనా పరిశుదాత్మ మిమ్మల్ని అందరినీ సభా సత్యంలో నడిపిస్తాడు అని మీరు వాగ్దానం చేస్తున్నారు తండ్రి అడుగు ప్రతివారికి వారికి ఉచితంగా పరిశుదాత్మ ఇస్తాన్నారు ప్రభావ కానీ ఈరోజు క్రైస్తవ సంఘంలో అటువంటి ప్రార్థనలు అటువంటి బోధలు లేవు ప్రభావ కనిపెట్టుకునేది కూడా లేదు ప్రభు పరిశుదాత్మ కొరకు ఉపాసం చేసేది లేదు అడుగుడు ఏబడిన తటుడి తీయబడిన మీరు వాక్యం హెచ్చరించినారు కేవలం పరుశుదాత్మ కొరికే పరుశుదాత్మ కొరకు అడగమన్నారు తట్టమన్నారు వెతకమన్నారు నేను కానీ మనుషులు లోకంలో ఏదో సంపాదించుకుందామని వెళుతున్నారు అడుగుతున్నారు ప్రయాసపడుతున్నారు తండ్రి ఇటువంటి సత్యాన్ని గ్రహించని స్థితిలో ఉంటూ ప్రభా శ్రమలో పాలైనారు ఈ రోజు సంఘమంతా మౌనంగా ఉంది ఈ రోజు ఎవరికి అర్థం కాని స్థితిలో ఉంది ప్రభా స్వస్థతలు లేవు ప్రభా ఈ రోజు క్రైస్తవ సంఘంలో ఈ వైరస్ బారణ పాస్టర్ బలి పొద్దునారు తండ్రి బహు బంధకరంగా ఉంది ప్రభా వాటిని ఊహిస్తే ఇంతకాలం పనిచేయలేదు కనీసం ఎప్పుడన్నా పనిచేయాలి శ్రమల కాలంలో అటువంటి నూతనమైన అభిషేకం మరోసారి అవకాశం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంసోని ఏ రీతిగా తన అభిషేకాన్ని వృధా చేసుకుంటాం ఆ రీతిగానే ఉంది క్రైస్తవ జీవితం మీరు వచ్చి అన్ని బహుమానాలను వృధా చేసుకున్నారు ప్రభా కానీ సంసోని చివరికి పశ్చాత్త తిరిగి పొందుకున్నాడు ప్రభావ ఆ రీతిగా ఓ ప్రభా తిరిగి ఆ యొక్క కృపారులు మనం ప్రార్థిస్తాం సైతాన్ని దాని ఎదుట నిలబడలేదని మీరు హెచ్చరించినారు సంఘం ఎదుట పాతాల లోకపు దారాలు దీన్ని ఎదుట నిలబడలేవని చెప్పినారు నేను అది ఏం జరిగింది అనేది ఎవరు గ్రహించలేని స్థితిలో ఉన్నారు ప్రభు ఈరోజు ఎందుకు అంత బలైన క్రైస్తవ సంఘం ప్రభావ బలపరచే మీరే తండ్రి కనికరించండి మరొక అవకాశం ఇవో ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశం మీద మీకు కనికరం చూపించండి కోవిడ్ బారిన పడిన మీకు కనికరం చూపించండి ప్రభు వారికి క్షమించి మనం ప్రార్థిస్తున్నాం ఒప్పుల తప్పిదమ్ములు ఉంటాయి ప్రభావ ఇన్నో సెంట్స్ ప్రభు కనికరించండి వారికి కనివీజం అనుకరించండి నేను ఆ వైరస్ ని గర్దిస్తున్నాం ఏ శ్రీ క్రిస్తున్న గెట్ అవుట్ ఆఫ్ దియర్ లైఫ్ రైట్ నవ్ ఇన్ జీసస్ ప్రభావ సంపూర్ణమైన స్వచ్ఛత ప్రకటిస్తున్నాం ఏ శ్రీ క్రిస్తునం అన్న వీరందరికీ దాన్ని బార్ నుంచి వివల్లా దేయండి తండ్రి విజృంభించి మీ కొరకు సాక్షిగా జీవింపచేయండి తండ్రి రోషం పౌరుషం కలిగి దేని విషయంలో చింతించకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి ప్రభావ అవునైనా శ్రమ దినం నా ప్రభ క్రింది ఉంటే నువ్వు నిస్సహాయం ఉంటావు వాడి వలె ఉంటావు అన్న వాక్యం కానీ మేము శ్రమదినం నభు నిస్సాయంగా ఉండడానికి వీల్లేదు అవును ప్రభ కురిగిపోవడానికి వీల్లేదు ధైర్యంగా ఎదుర్కోవాల ప్రతిదీ అవును ప్రభ మా ప్రభు మా పక్షంగా ఉండడన్న నిరీక్షణతో ధైర్యంగా ముందు భయపడాలిగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థనలో పాల్గొన్న వాళ్ళందరినీ ఆశ్రయించమని స్వస్థతలు దయచేసి ముఖ్యంగా మర్సీ ఫాదర్ సంజయ్ వారి సతీమనైన రూత్ ఎప్సిబా గారిని ఒకటండి స్వస్థ పరచండి వచ్చి బలం ప్రతి అవయవానికి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించండి నైనా ముఖ్యంగా తన కుటుంబీకులందరూ తను మళ్ళీ కోవిడ్ ఫ్రీ నుంచి బయటకు వచ్చేలాగా సేపడండి తండ్రి మీ కుటుంబాన్ని సంపూర్ణంగా సమర్పించుకొని జీవించే బిడ్డలుగా తయారు చేయండి మీ జీవం పొద్దుటేం ఎందుకంటే మీరు వచ్చింది నేను వచ్చిందే సమృద్ధి గల నేను కాబట్టి ఈ దినం ఆ సమృద్ధి జీవం మాకు అనుగ్రహించి మీరే మహిమనుందమని నానైనా ఏ సుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించం తండ్రి ఆ మేన్ మన ప్రవేణ యేసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికీ ఆ వైరస్ బారిన పడిన వాళ్ళందరికీ సదాకాలం తోడైన గాక ఆ మెయిన్గా అందరికీ ప్రైజ్లాస్టర్స్